బందుగుడవన్నిటాను పదుమనాభ వట్టి బందెలు కట్టకు మమ్ము పదుమనాభ పట్టిన చలపాదివి పదుమనాభ మమ్ము బట్టబయలు ఈదించేవు పదుమనాభ పట్టితి బలిమినన్ను పదుమనాభ ఇంకా పట్టము గట్టుకొనేవు పదుమనాభ పాటలు వాడేవు ఈడ పదుమనాభ ఆపాటివారమా విన పదుమనాభ పాటి గంప నీళ్లు నించేవు పదుమనాభ బండి బాటలాయ నీ గుట్టు పదుమనాభ పలికినట్టేయాయ పదుమనాభ బలవంతుడవు నీవు పదుమనాభ పలుమారుగూడితివి పదుమనాభ ఇదే పలమాశ్రీవెంకట పదుమనాభ